కీర్తన నూట నలభై తొమ్మిది ఉప్పులై నొప్పులై ఉండుగానా అప్పటప్పటికి చూడ నది ఏకాల కిన్నియు చూడ కలలై వలలై ఉన్న తాలు నడ్డాలై ఉండుగానా చిన్న చిన్న చిటి పొటి చిమ్ము దుమ్ము దిమ్ములవి ఉన్న బీజోడ ఒకటే కానిజము సార్యకు నోరికి జోడ చవులై నవ్వులై ఆ ఊరటమాటలై ఉండుగానా తారుమారు తాకు సోకు తప్పుదోపులియురపారులేని వెళ్ళ ఒక్కట కానిజము మేనికి నిన్నీయు చూడ మృదువై పొదువై పూని సంపదలై ఉండుగానా తేనై తీపై తిరువేంకటేశ నిన్ను కానవచ్చినదే ఒక్కటే కా